వందే వేదాంత కర్పూరచామీకర కరండకం రామానుజార్యమర్యాణ చూడామణి మహర్నిషం పరమపదంలో వేయించేసి ఉండే అనంతుల వారు శ్రీమన్నారాయణమూర్తి ఆదేశంచేత వారి మనస్సంకల్పాన్ని ఎరిగిన వారై రామానుజులుగా భూమండలం మీద రెండు వందల సంవత్సరములు వేయించేసి ఉండడానికి అలాగే అశేష జనవాహిని పరంపదం చేరుకోవడానికి తగిన యోగ్యత కల్పించడానికి సంకల్పించి వేయించేశారు అయితే అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఈయన బయలుదేరి వచ్చే ముందర అనంతుల వారిని ఈ భూమండలానికి వచ్చే ముందర మీరు అతి చేష్టితములను చేయటం కాకుండా సజాతీయ మానవులు అందరూ ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అలాగా ఒక విడంబన మనుష్య విడంబనతోటే మీరు వేయించేసి ఉన్నప్పుడు మన ప్రయోజనం బాగా సిద్ధిస్తుంది అని సూచన చేయడం వలన రామానుజుల వారు సాధారణమైన ప్రజలందరికీ కూడా ఒక మానవుడిగానే గోచరించారు ఆనాడు మరి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వీరందరూ కూడా సాక్షాత్తు నారాయణమూర్తి లక్ష్మీదేవి అయినప్పటికీ మనుష్య విడంబనతో ఏ విధంగా అయితే దుఃఖించడము కష్టాలు పడడము మొదలైనవన్నీ చేశారో అలాగే రామానుజుల వారికి కూడా తప్పలేదు కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా ఆ కాలానికి ప్రభావితం కాకుండా ఉండే స్వభావమే వీరిది ఎందుకంటే అనంతుల వారంటే నిత్యులతో సమానులు కదా సమానులేమిటి నిత్యులే అనంతుల వారు నిత్యులు కదా మరి నిత్యసూరులు అంటారు అయినప్పటికీ ఇక్కడ బద్ధులుగా ఒక అవతారాన్ని స్వీకరించి విచ్చేయడం వలన కాలం తీసుకొచ్చే మార్పులకి తమ జీవితం ప్రభావితం అవుతుంది అన్నట్టుగా చూపించవలసినదే సాక్షాత్ లక్ష్మీస్వరూపురాలు సీతమ్మ తల్లి అశోకమనంలో ఆమెను చూస్తాడు ఆంజనేయ స్వామి ఏమంటాడు ఇది సీతా దుఃఖార్త కాలో హి దురతి అంటాడు సీతాదేవి కూడా దుఃఖించవలసి వస్తోందంటే కాలం ఎంత దాటరాంది సుమా అనుకుంటాడు ఇందాక అనుకున్నట్టుగా మనం ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాముడిగా అవతరించిన సాక్షాత్ భగవంతుడు కూడా ఈ ప్రకృతి మండలపు లక్షణాలని అనుసరించి సుఖదుఖాల్ని అనుభవిస్తున్నట్టుగా కాస్త నటించవలసి వచ్చింది అన్నాడు రాముడి కాలంలో రావణాసుడు బయలుదేరినట్టుగా రామానుజుల వారి కాలంలో చోళదేశంలో క్రిమికంఠుడు అనే రాజు బయలుదేరాడు సాధారణంగా రాజులు దండయాత్రలు చేశారంటే రాజ్యం కోసమని ధనం కోసమని స్త్రీ కోసమని ఇతర రాజ్యాల మీద రాజుల మీద దండయాత్రలు చేస్తూ ఉంటారు ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు కానీ అదేమి దురదృష్టమో ఈ క్రిమికంఠుడి దండయాత్ర యతిరాజుల మీద యతిరాజుల మతం మీద సాగింది అంటే మన రామానుజుల వారి మీద వ్యక్తిగతంగాను ఆయన మతం మీద నడిచింది ఆయన దండయాత్ర అంతాను మనకి ఇదివరకు ఇప్పుడంటే ఈనాడు మనకి ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగం భారతదేశం కూడా ఒక కలిసికట్టుగా ఉండడం అని బయలుదేరింది ఆనాటి కాలంలో వివిధ ప్రాంతాలకి వివిధములైనటువంటి పరిస్థితుల్ని అనుసరించి రాజులు ఉండేవారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు రాజుగా ఉండేవారు ఆనాటి కాలంలో మతములు బౌద్ధ మతమైతేనేమి జైన అయితేనేమి ఎలా ఉండేవో అంతకన్నా బలంగా శైవం అయితేనేమి ఇవి కూడా ఉండేవి ఈ నాలుగు మతాలు కాక మిగిలిన మతాలు కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి అయితే రాజులలో వారందరూ కూడా పరమత సహనం ఉన్నటువంటి వారే అధిక సంఖ్యలో ఉండేవారు అంటే తాము శైవాన్ని అవలంబించినా వైష్ణవాన్ని అవలంబించినా రెండవ మతాన్ని దేశంలో ఎవరూ అవలంబించడానికి వీల్లేదు అనే నియమం ఏమి పెట్టేవారు కాదు చాలామంది రాజులు అందు అయితే వారు శైవాన్ని కానీ వైష్ణవాన్ని కానీ ఆదరిస్తున్నప్పుడు ఆ ఆలయాలకి మాత్రం ప్రత్యేకమైన ధన సహాయాలు చేయడం తాము తరచుగా వెళ్ళడం ఉండడం వల్ల రెండవ కాస్త కొంచెం తగ్గి ఉండేది అంతే అంతకు తేడా ఏమీ ఉండేది కాదు అలాగే ఆయా మత అంటే శైవ మత వైష్ణవ మత గురువులైతేనేమి ప్రచారం చేసుకునేవారు వారి మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటారే నిబంధనలు ఉండేవి కాదు అంచత ఆయా మత గురువుల వాగ్దాటికి శాస్త్ర పరిజ్ఞానానికి నచ్చ చెప్పే విధానానికి అనుష్ఠాన బాహుళ్యానికి వీటికి వశపడి ప్రజలు ఆయా మత సంబంధ కార్యకలాపాల్లో పాల్గొనేవారు అయితే ఇందాక ఏమన్నాము చాలామంది రాజులు అలా ఉండేవారు అని అన్నాం కదా కానీ ప్రజల మీద శైవ వైష్ణవాలలో ఏదో ఒక ప్రత్యేక మతాన్ని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించిన పాలకులు చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఉండేవారు మరీ లేకపోలేదు ఉండేవారు ఆ పరిపాలకులు ఏం చేసేవారంటే తమకి నచ్చిన మతాన్ని తాము పాటిస్తూ ఆ మత సంబంధమైన వారిని ఎక్కువ ఆదరించడం ఆలయాలకి సంపదలధికంగా ఇవ్వడం చేయడంతో ఆగిపోకుండా తన అధికారాని వినియోగించి ఇతర మత ప్రచారాల్ని అడ్డుకునేవారు అదుగో ఆ క్రిమికంఠుడు ఉన్నాడే క్రిమికంఠుడనే రాజు ఇందాక చెప్పుకున్నాను చూశారా వాడు ఈ విధమైనటువంటి ప్రవృత్తికి సిద్ధపడ్డాడు తానేదో ఒక మతాన్ని నమ్ముతున్నాడు తన మతానికి ఆటంకం అనుకున్నాడు శ్రీవైష్ణవ మతం అనేది పొరపాటుపడ్డాడు శ్రీవైష్ణవ మతం అంటే సకల జనుల్ని ప్రేమించే మతమే వారు అవతలి వారు ఏ మతములో ఉన్నప్పటికీ దానితో సంబంధం లేదు శ్రీవైష్ణువులకి అందరిలోనూ అంతర్యామిగా విష్ణువు ఉన్నారు అని చెప్పి తొలచేవారినే శ్రీవైష్ణవులు అంటారు ఆ మాట నమ్మిన వారిని మరింత దగ్గరగా చేర్చుకుంటారు నమ్మని వారిని ఉదాసీనంగా ఉంచుతారు అంతే తప్ప అంటే లోకంలో ఎప్పుడైనా అంతే కదా తమ సిద్ధాంతాన్ని ఇప్పుడు మన పార్టీలే ఉన్నాయనుకోండి మన రాజకీయ పార్టీలే ఉన్నాయనుకోండి తమ సిద్ధాంతాన్ని నమ్మిన వారిని కాస్తంత ఆప్యాయంగా చూడడం నమ్మకుండా వేరే దానిలో ఉన్నవారిని ఉదాసీనంగా చూడడం ఎలా ఉంటాయి ఎప్పుడైనా అంతే తమకి అనుకూలంగా ఉన్నవారిని దగ్గరగా తీసుకోవడం అననుకూలంగా ఉన్నటువంటి వారిని కాస్త ఉదాసీనంగా చూడడం ఇందులో ఒక దోషం లేదు అయితే అనుకూలం కాని వారియందు ద్వేషం పెంచుకుంటేనే తప్పన్నమాట సమస్య అన్నమాట శ్రీవైష్ణవ మతం అంటే తమ మతాన్ని తాము పాటించుకుంటూ తమ మతంలో చేరడానికి ఇష్టమైనటువంటి వారందరినీ కూడా ఆహ్వానిస్తూ మిగిలిన వారియందు ఒక ఉపేక్ష వహించడమే తప్పితే ద్వేషించడం అనేది లేదు ఎందుకని తమ మతంలో చేరినా చేరకపోయినా విష్ణువు వారికి అంతర్యామిగా ఉండడం తప్పదు అందుచేత ఆ అంతర్యామిగా ఉండే నారాయణమూర్తిని తలుచుకొని వారిని ప్రేమించవలసినదే అదే శ్రీవైష్ణవ మతం అంటాను ఈ ఈ ధర్మ సూక్ష్మం తెలియలేదు ఆ క్రిమికంఠుడికి నిరంకుశుడు ఆయన నిరంకుశుడంటే ఇంకా ఒకరి మాట వినే ప్రసక్తేమీ లేదు యుక్తాయుక్తాలు వివరించే మంత్రిమండలి సలహాలు అతని చెవికి ఎక్కలేదు వాళ్ళు చెప్పడం మానేశారు రావణాసుడు కొలువులో ఏమైంది వాళ్ళు ఎలా అయితే చెప్పడం మానేసి ఇచ్చకాలు పలికారో అలాగే ఇక్కడ కూడా జరిగింది క్రిమికంఠుడి విషయంలో తన ఆలోచనలకి అనుగుణంగా తాళం వేసేటువంటి ఒక మంత్రి ఉన్నాడు ఈయనకి ఆయన పేరు నాలు రాన్ అంటారు తమిళిల్ కదా తమిళ దేశం కదా చోళదేశం అంటే తమిళ దేశమేను అంచేత ఆ నాలుగురాన్ అని ఒక పేరన్నమాట మంత్రిది వారిద్దరూ కలిసి ఎప్పుడోనూ ఆనాడు భారత కాలంలో దుష్టచతుష్టయం అన్నట్టుగా ఆ నలుగురు అక్కడ ఎలాగైతే వారు మంత్రా చేసేవారో ఆ దుర్మార్గపు అలాగే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఈ క్రిమికంఠుడు ఈ నాలుగురాన్ను కలిసి శ్రీవైష్ణవ మతాన్ని కాలరాసేయాలి రూపమాపేయాలి అని కంకణం కట్టుకున్నారు ఏం చేసేవారైనా ఒక ఒక పర్మాన పరమాణ అంటే ఆజ్ఞ జారీ చేశాడు వైష్ణవ మతంలో ఉన్నవారందరూ కూడా తన మతంలోకి మారిపోవాలి తనేదో ఒక మతాన్ని అంగీకరించాడు దాన్ని పాటిస్తున్నాడు ఆ మతంలోకి మారిపోవాలి అన్నాడు అంగీకరించని వారిని చాలా తీవ్రంగా శిక్షించేవాడు ఆ శిక్షల్ని ప్రజలందరి ముందర చాలా భయానకము క్రూరము అయిన రీతిలో పరిచేవాడు ఇప్పటికీ మనం కొన్ని కొన్ని దేశాలలో తమ మతం కాకుండా ఇంకొక మతం పాటించేవారిని ఇలాంటి క్రూరమైన శిక్షలు అమలు పరుస్తున్నారని ఇప్పటికీ పేపర్లో చూస్తున్నాం మనం ఆనాడు ఈ క్రివికంఠుడు కూడా తన మతం కానివారిలో ప్రధానులు వైష్ణవులని చెప్పి తలచి ఆ వైష్ణవులందరినీ చంపించేయడానికి జీవ సమాధులు చేయించడానికి జల సమాధులు చేయించడానికి ఏమీ వెనక తీసేవాడు కాదు వైష్ణవాలయాల్ని నాశనం చేయడమే కాదు ఆ విగ్రహాలని వాటిని ఆరాధించేవారిని కూడా చాలా హింసించేవాడు ఆ విగ్రహాలని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేసేవాడు అంతు చిక్కకుండా చేసేసేవాడు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ రాములవారి వారి కాలంలోనే రావణాసుడు విజృంభించాడు అకృత్యాలు చేశాడు అలాగే ఆశ్చర్యంగా రామానుజుల వారి కాలంలోనే ఈ దురదృష్టం కూడా చోటు చేసుకుంది క్రమంగా క్రిబికంఠుడు రాజు కదా బలం ఉంటుంది కదా శ్రీరంగ కూడా తన వశంలోకి తెచ్చేసుకున్నాడు పాపం రామానుజుల వారు ఏం చేయగలరు ఎలాగోలాగా కైంకర్యం నడుస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ మంత్రి నాలుగురానున్నాడు కదా ఈ గిరిమికంఠుడికి మంత్రి ఆ నాలుగు రాన్ను ఈ రాజుగారికి ఓ సలహా ఇచ్చాడు అండి రాజుగారు శ్రీవైష్ణవ మతానికి చాలా ప్రీతికరమైన గ్రంథం శ్రీ రామాయణము కనుక దానిని నాశనం చేసేస్తే మరి వైష్ణవులంటూ మిగలరండి అని సలహా ఇచ్చాడు అంతే బుద్ధులేనటువంటి ఆ రాజు రామాయణం మీద అనేకమైన అత్యాచారాలు చేశాడు వాక్కుతో చేశాడు శరీరంతో కాయికంగా అన్నమాట చేశాడు చేసి రామాయణ గాథ వ్యతిరేక బృందాలని తయారు చేయించాడు మన దురదృష్టం కొద్దీ ఆ కొంచెం అవశేషాలు ఈనాటికి కూడా అక్కడ మిగిలిపోయినా ఆయన అప్పుడప్పుడు లో మనం చూస్తూ ఉంటాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మనకి పేపర్లోనో ఇలాగ రాముడిని దూషించారు నిజంగా రాముడు ఉండేవాడా ఆయన ఇంజనీరా అది ఇది అని రకరకాలైనటువంటి దూషణల్ని ఈనాడు కూడా మనం వింటూ ఉంటాం అదిగో అక్కడ బయలుదేరిందన్నమాట దీని మూలం రామాయణం మీద అకృత్యాలు చేయడం అనేది ఆ క్రిమికంఠుడి దగ్గర బయలుదేరి ఇప్పటికీ కొంచెం అవశేషాలు మిగిలిపోయినాయి పదకొండవ శతాబ్దంలో తొలిసారిగా ప్రారంభమైన ఈ రామాయణ నిందా కార్యక్రమం ఈనాటి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇంకా వినిపిస్తోందంటే ప్రజలకు భయపడి ఆగుతున్నారు ఈనాడు ఆనాడు భయపడవలసిన అవసరం లేదు కదా రాజులు దాన్ని అర్థం చేసుకోండి ఆనాడు క్రిమికంఠుడి ప్రచార తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నదో కానీ సామాన్య ప్రజలు మాత్రం క్రిమికంఠుడి ఆలోచనలకి అతని ఊహించినంతగా స్పందించలేదు ఈనాడు మాత్రం స్పందిస్తున్నారు ఏమిటి వాళ్ళ పాపాన్న వాళ్లే పోతారులే అని అనుకుంటున్నారు తప్పితే స్పందించలేదు రామాయణ గ్రంథాలని నాశనమూ చేయలేదు రాజు రాజుగారు కదా మరి ఆయన ఆగి ఇచ్చారు కదా అని చెప్పి భయంతో కాస్త తగ్గి ఉన్నారంతే బయటికి బాహాటంగా రామాయణ గాథ ప్రచారం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చెయ్యకుండా ఆగి ఉన్నారంతే సుమారు ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం వరకు ఇంకా తీవ్రంగా ఉండేది అవశేషాలు మనకి మనకి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారిని మన పెద్ద జీయరస్వామివారిని చెప్పేసి అంటూ ఉంటాం ఈ ప్రాంతంలో అంతా మీకు తెలిసే ఉంటుంది వారి మహానుభావులు వారు ఇలాంటి రామాయణ నిందా కార్యక్రమాన్ని నిరసించడానికి వారు ధైర్యం చేసి మొత్తం అనేక మంది ఋత్వికల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ దేశ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఈ రామాయణ నిందా కార్యక్రమం జరిగేదో సరిగ్గా అవే వీధులలో ఉచ్చైశ్వరంతో రామ నామాన్ని జప్పించడము రామాయణాన్ని పారాయణ చేయించడము చేసి వారిలో కాస్తంత మార్పుని తీసుకుని రాగలిచారు మహానుభావులు శ్రీమన్నారాయణ రామానుజ పెరజీర స్వామి వారు అంతటి సాహసానికి ఒడిగట్టారు अलाे आना क्रिमिकंठुड़ इलां अत्याचारूटे राजुभ भय तो तुम कांठमईं अर्थमईष उक्रोशं बैलदेरी रायणमू नशी राय कारण बैलदेरी वैष्णव नशिनीक्रोषम बैलदेरी अला समय ना मरुक सलह इच्छा महाप्रभो प्रजंद मार्चाल चूना प्रयत् वृधा प्रयासें वैष्णव गुरव प्रमुख स्था अलंक यतिराजु चलावणि अवत राजु वार वष्णवी मार्चेसा इक मन प्रयोजन पूर्तन सामूड गोर्रेल मंदगा రామానుజుల వారి వెనక వైష్ణవాన్ని విడిచిపెట్టేస్తారు అని సలహా ఇచ్చాడు ఇంకేమున్నది రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొరతా అన్నట్టుగా ఏదైనా జరుగుతుంది కదా వెంటనే రామానుజల వారిని రాజ్యసభకి పిలిపించమన్నాడు శ్రీరంగంలోనే ఉన్నాడు ఈయన వెంటనే రాజ్యసభకి పిలిపించమన్నాడు ఆదేశాలు ఇచ్చాడు రాజభటుల మఠానికి చేరుకున్నారు రామానుజుల వారి మఠానికి ఆ సమయంలో రామానుజుల వారు స్నానం చేస్తూ లోపలి గదుల్లో ఉన్నారు యువతల ఈ బయట ప్రాంగణంలో అంటే అరుగుల మీద అనుకోండి అక్కడ కూరేశులు దాశరథి మహాపూర్ణులు మొదలైన వారంతా కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఏదో వారి చర్చలేవో చేసుకుంటున్నారు శాస్త్ర చర్చలు చేసుకుంటున్నారు ఇంతలో రాజభటులు వచ్చారు అక్కడికి ఆశ్చర్యపోయినారు రాజభటులు రావడం ఏమిటి మఠానికి రావడమేమిటి అని ఆ రాజభటు రాజుగారు ఆజ్ఞని వినవించారు నిర్ఘాంతపోయినారు వీరందరూ ఏదో ఒకటి చెయ్యాలి సమయం లేదు వారు ఎదురుగా యమభటుల్లా నిలబడి ఉన్నారు ఆ రాజసైన్యం అంతా కూడాను వారి ఎదురుగా చర్చించుకుందుకు వీలు లేదు వారిని లోపల హెచ్చరించడానికి సమయం లేదు ఏం చేయాలి ఏం చేయాలి అందరి మనసులోనూ ఒకటే ఆలోచన రామానుజుల వారు ఉండాలి రామానుజుల వారు ఉండాలి అని అందరికన్నా కాస్తంత ముందుగా తేరుకున్నవారు కూరేశులు కురత్తాళ్ రాజభటులు రాగానే వారు ఇక్కడ ఎవరండి రామానుజులంటే అని అడిగారు పక్కనది జ్ఞాపకం వచ్చింది కురతాళ్వానికి వీరిది వరకు రామానుజుల వారిని రామానుజుల వారు ఎలా ఉంటారో వీరికి తెలియదు అందుచేత ఎవరండి రామానుజులంటే అని అడిగారు అంచేత అమ్మయ్యా వీరు ఇది వరకు వారిని చూసి ఉండలేదు కనుక ప్రస్తుత గండం గట్టెక్కితే చాలు తర్వాత విషయాలు తర్వాత చూడొచ్చు అనుకొని నేనే రామానుజులని నా పేరే రామానుజులు ఏం అన్నారు కూర తాళ్న్ ఎంత సాహసం చూడండి ఎంత సాహసం చూడండి లోకంలో भगवं कोसम प्राणाले वा वारे अर चूस्ट तबिते आचार्युल कोसम गुर कोसमी तुम सिद्धपड़वने इंका इंका चला अरदेवना बे राजगार आज्ञी अटू राजुगार आज्ञी अखड़की बैलदेर मल्लाकम कूरेसून चेत ఈ వచ్చిన రాజభటుల కంటే రామానుజల వారు ఎలా ఉంటారో తెలియకపోవచ్చు కానీ రాచ కొలువలో ఉన్నవారు ఎవరైనా పండితులు వారు చూసి ఉండకపోవచ్చు కానీ రామానుజుల వారు ఎతి కదా ఉండాలి కదా ఆయన త్రిదండాన్ని ధరించి ఉండాలి కదా అని అడుగుతే మళ్ళా మొదటికి చెప్పి వెంటనే చకచక ఆలోచించి తన గృహస్థ ధర్మాలకు విరుద్ధమని కొంచెం కూడా సందేహించకుండా రామానుజుల వారిని రక్షించుకోవడమే ప్రధానమైన లక్ష్యమని భావించి స్నానానికి వెళ్లే ముందు రామానుజుల వారు తమ ఆరాధన దగ్గర ఉంచినటువంటి త్రిదండాన్ని కాస్త చేతిలో పట్టేసుకున్నారు వారి కాషాయ వస్త్రాన్ని ఒకదాని శరీరానికి చుట్టబెట్టేసుకున్నారు పదండి అని బయలుదేరిపోయినారు ఇదంతా కూడా కళ్ళు మూసి తెరిచేంతలో జరిగిపోయిందా జరిగిపోయింది మహాపూర్ణులు చాలా వృద్ధులు ఈ రామానుజుల వారి గురువుగారు మంత్రోపదేశం చేసిన గురువు గారు మహాపూర్ణులు అవాక్కైపోయినారు ఏం చేయాలో తెలియలేదు వారు వృద్ధులే కూరేశ్వంత వృద్ధులో ఈ మహాపూర్ణులు అంత వృద్ధులే ఇంకా కొంచెం ఎక్కువే వయస్సు వీరికి అయినప్పటికీ ఆగలేకపోయినారు కూరేశ్వనక ఆయన వెళ్ళిపోయినారు అక్కడే వారి కుమార్తె ఉన్నది మహాపూర్ణుల వారి కుమార్తె తండ్రికి తండ్రి గబగబా నడవలేరు ఒక ఆసరా ఉంటే కానీ నడవలేరు అందుకని తండ్రితో పాటుగా వృద్ధులు అవ్వడం వలన వారికి ఆసరా ఇస్తూ ఆమె కూడా బయలుదేరింది దాశరథి కూడా లేచేరు బయలుదేరదామని అంతలోనే మళ్ళీ ఆలోచించారు రామానుజుల వారికి కాపలాయేలాగా వారిని రక్షించడం ఎలాగాని దాశరథి మొదలైన వారందరూ ఆగిపోయినారు వీరు కూరేషులు మహాపూర్ణులు వారి కుమార్తె ముగ్గురు కూడా రాచభట్టుల వెనుక వెళ్ళిపోయినారు ఈ కూరేసులేమో త్రిదండం పట్టేసుకున్నారు కాషాయ వస్త్రాన్ని చుట్టబెట్టేసుకున్నారు వెళ్ళిపోయినారు ఏమీ తెలియవు రామాంజుల వారికి విషయాలు మామూలుగా స్నానం ముగించుకోవచ్చారు సన్నిధిలో ఉంచిన త్రిదండం కనిపించలేదు అక్కడ ఉండవలసినటువంటి కాషాయ వస్త్రాలు కనిపించలేదు ఇదేమిటి ఇలా ఎప్పుడూ జరగలేదే అని ఆశ్చర్యపోయినారు వారు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల దాశరథి మొదలైన వాళ్ళ శిష్య బృందం అంతా చుట్టుముట్టేశారు ఆయన ఇంకా వారిని మాట్లాడనివ్వలేదు బలవంతంగా శ్వేత వస్త్రధారణ చేయించేశారు అంటే తెల్లటి వస్త్రాలు కట్టించేశారు కాషాయ వస్త్రాలు తీసేసి వీరి భయం వీరిది రాజభటులు మళ్ళా వెనకొచ్చి చట్టుకొని ఆయన కాదు ఇంకొవరో ఉండాలి ఇక్కడ రామానుజలు అని చెప్పి మళ్ళా వచ్చి ఎవరు గుర్తుపడతారో అని చెప్పి కాషాయ వస్త్రాలు తీయించేసి ఇంకా రాజభటులు గుర్తుపట్టే అవకాశం లేకుండా తెల్లని వస్త్రాలు ధరింపజేసి మఠం వెనక నుంచి తప్పించేసి గబగబా నడుస్తూ శ్రీరంగాన్ని విడిచిపెట్టేసి పరుగులాంటి నడకతోటి మళ్ళీ పరిగెడితే అదో సమస్య ఎవరో పరిగట్టి పారిపోతున్నారని మళ్ళీ ఆ భటులు వస్తారేమో పరుగులాంటి నడకతోటి క్రమక్రమంగా క్రిమికంఠుడి రాజ్య సరిహద్దుల్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ కన్నడ రాజ్యంలోకి ప్రవేశించేశారు ఆ పక్కని ఇక్కడ రాజుగారు ఇంకా సభలోకి రాలేదు వీరు వచ్చేశారు కూరేశులు మహాపూర్ణులు వారి కుమార్తె వీరు వచ్చేశారు వీరిని నేరస్తుల్లా నిలబెట్టారు త్రిదండం కాషాయం ఇన ధరించి ఉన్నారు కూరేశులు కుమార్తెతో పాటు మహాపూర్ణులు ఉన్నారు రాజుగారు సభాప్రవేశం చేసే వరకు కూడా ఏదో తప్పు చేసినట్టుగా వీళ్ళందరినీ వీళ్ళని నిలబెట్టేశారు కిమికంట్రోల్ సింహాసనం మీద కూర్చున్నారు లోపలికి వచ్చే రాజుగారు కూర్చోగానే రామానుజ మీ వైష్ణవాన్ని విడిచిపెట్టి మా మతంలో ప్రవేశించండి అన్నాడు రామానుజుల వారి వేషంలో ఉన్న కూరేశులు ఎవ్వరూ గుర్తుపట్టలేరు సజ్జ అంచేత ఎవ్వరూ కూడా ఈయన రామానుజులు కారండి అన్న మాట అనలేదు కూరేశులు రామానుజుల వారి వేషంలో ఉన్నారు కదా వారు అంగీకరించలేదు వైష్ణవాన్ని విడిచిపెట్టి తమ మతంలో ప్రవేశించమని ఆయన అడుగుతాను ఇంకో క్షణం కూడా ఆలస్యం చేయలేదా దుర్మార్గుడు ఆ క్రిమికంఠుడు వీరి కనుగుడ్లు పీకేయండి అని ఆదేశం ఇచ్చేశాడు ఇంకా అప్పటికే వారా శిక్షని మనసులో అనుకుని దానికి ప్రణాళిక వేసుకుని ఉంచుకున్నారేమో తెలీదు వెంటనే బాగా కాల్చినటువంటి ఇనుప చువ్వలు పట్టుకో రాజభటులు ఆ నేత్రాలని పొడి వచ్చారు ముందు వృద్ధులైన మహాపూర్ణులు ఉన్నారు ఆ పక్కన కూరేశుల వారు ఉన్నారు కొంచెం వెనకగా ఈ ఆయన కుమార్తె ఉన్నది జాలి నాలి అనేది ఏమీ లేకుండా ఆ కాల్చినటువంటి ఇనపచూపలని ఆ నిండు సభలో మొట్టమొదటగా రామానుజుల వారి గురువుగారు మంత్రోపదేశం చేసినటువంటి మహానుభావులు యామునమనుల శిష్యులైనటువంటి మహాపూర్ణుల నేత్రాన్ని కసక్కన పొడి వారు రక్తంధారగా కారిపోతుంది హృదయ విదారకమైనటువంటి దృశ్యం అది ఆయన మహాపూర్ణుల వారు వృద్ధులు అవ్వడం వలన భరించలేకపోతున్నారు బాధని ఓ పక్కనది చూస్తున్నారు కూరేశుల వారు ఇంకా తనకి జరగబోతోంది అర్థమైపోయింది అప్పటికే తన ఒక యోగ సాధనతో ఉన్నారు కనుక శారీరక బాధని పళ్ళ బిగువను భరిస్తూ కురేశులు ఆ రాచభటులు అక్కడి నుంచి తన దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో ఆ ఇనుపచువ్వలు పెట్టి పొడిచే లోపల తన రెండు కనుగొడ్లని తన వేళ్లతోటి తనే బలవంతంగా పెరికేసుకున్నారు వాళ్ళ రాజభట ముష్కర్లు తనని తాకడం ఇష్టం లేక దృశ్యం తలుచుకుంటూనే తలుచుకుంటూ ఉంటేనే మనస్సు నీరైపోతుంది కానీ ఆ రాచసభలో ఉన్నటువంటి వారు హాహాకారాలు చేద్దామన్నా చేసే స్థితి లేదు రాజుగారు చేసే అట్టహాసం వింటున్నారు నాలుగురాని చిరునవ్వు చూస్తున్నారు అంతే తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఏమీ అనలేకపోయినారు రాసబలం అలాంటిది మహాపూర్ణులు కూరేశులు ఇద్దరు అంధులైపోయినారు ఇద్దరి శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది పైనుంచి ధారగా కారుతున్నటువంటి రక్తంతో నేత్రముల నుంచి కారుతున్న రక్తంతో ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకున్నారు కుమార్తే ఆ మహాపునుల కుమార్తె నెమ్మదిగా నెమ్మదిగా రాజభవనాలు దాటి జనసామాన్య నగరంలోకి వచ్చారు అందరూ జాలిపడ్డారు కానీ రాజుగారి భయం చేత ఎవ్వరూ సహాయపడలేదు కొంత దూరం నడిచేసరికి మహాపూర్ణుల వారు ఇంకా బాధని భరించుకోలేక ఓడ్చుకోలేక ప్రాణాలు విడిచిపెట్టేశారు తమకు కూడా వయస్సు అధికమే అయిన మహాపూరులంత వృద్ధులు కాకపోవడంతో భగవంతుని తలుచుకుంటూ కూరేషులు కాస్తంత ఓర్చుకున్నారు మిగిలిన కార్యక్రమాల్ని వారే నిర్వహింపజేశారు పరమ సాత్వికులైన ప్రసిద్ధి పరమ సాత్వికులుగా ప్రసిద్ధికెక్కిన కూరేశులు నేత్రాలని కోల్పోవడం చూసి కంట తడిపెట్టని వారు లేరు సహాయపడిన వారు కూడా లేరు ఇంతక అనుకున్నాగా రాసబలం అటువంటిదని ఈలోగా క్రిమికంఠుడికి మనసు చల్లబడిపోయింది ఎందుకని రామానుజుల వారికి తగిన శాస్తి చేసేందు ఆయనకి ఆయనతో పాటు ఉండేటువంటి ముసలివాళ్ళకి అని చెప్పి రామానుజులే అని అనుకుంటున్నాడు ఆయన అందుచేత ఆయనకి ఆ బెంగ తీరిపోయింది ప్రత్యేకమైనటువంటి వెతుకులాటేమీ లేదు అందుచేత కూడా రామానుజుల వారు సుఖంగా స్వల్పమైనటువంటి పరివారంతో కొండనక గుట్టనక రాయనక రప్పనక అడవనక నడుస్తూ ఆనాడు రామచంద్రమూర్తి అడవిలో నడిచినట్టుగా అన్నమాట శ్రీరంగానికి దక్షిణ దిశగా సాగిపోయి అక్కడక్కడే ఆటవికలు ఆతిథ్యంతో సరిపెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఇక్కడ రాజ్యసభలో జరిగినవి వారికి తెలియవు తమ ఆచార్యులు మహాపూర్ణులు పరమపదించారని కూడా తెలియదు పాపం వారికి అక్కడ వారు ఎలా ఉన్నారో వీరికి తెలియదు ఇలాగా ఆనాడు పాండవులు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినట్టుగా ఉన్నదన్నమాట పరిస్థితి అంతా కూడాను చెప్పుకున్నాగా కాలోహి దురతిక్రమ అని దాట శక్యము కానటువంటిది కాలం ఏమిటో మనం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం తలడిల్లిపోతూ ఉంటామే ఆనాడు రామచంద్రమూర్తికి కానీ సీతమ తల్లికి కానీ రామానుజుల వారికి కానీ వచ్చినటువంటి కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఎంత అల్పమైనవి అయినా వీటి కూడా మనం ఓర్చుకోలేకపోతున్నాం అలా రామానుజల వారు వారి అజ్ఞాత యాత్రలో వారు కొనసాగుతూ ఉండగా ఓ విచిత్రం జరిగింది ఓ నాడు ఓ రాత్రి అన్నమాట ఓ అటవీ ప్రాంతం మధ్యనున్న గ్రామానికి వేయించేశారు వీరు కాస్తంత పండిత వేషాలు తేజోవంతులు ఇవి చూసి ఆ గ్రామాధిపతి ఎవరో పెద్దలే అని ఆయన భావించి అతిథి సత్కారాలు దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ గృహంలో ఏర్పాటు చేశారు ఆనాడు ఊళ్ళోకి ఎవరొచ్చినా ఆదరించడం అనేది సర్వసాధారణం ఇప్పుడు ఇంట్లోకి ఎవరు మనిషి వచ్చినా నువ్వెవరు అని అడిగేటువంటి స్థితి ఆనాడు ఊళ్ళోకి ఎవరొచ్చినా వారి వారి వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఎవరో ఒకరు వారికి ఆతిథ్యం తప్పకుండా ఇచ్చేవారు ఈ రామానుజుల ఎవరి ఇంట్లో అయితే బస చేశారో ఆ ఇంటి గృహిణి ఇదివరకు శ్రీరంగంలో రామానుజుల విశేష కటాక్షం పొంది ఉన్నది శ్రీరంగంలో రామానుజల వారిని ఎంతోమంది ఆశ్రయించేవారు పామర భేదం లేదు రాజు పేద భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు బాల వృద్ధ భేదం లేదు అందరూ ఆయనని ఆశ్రయించాలని తహతహలాడేవారు అప్పట్లో ఈ గృహిణి శ్రీరంగానికి వెళ్ళినప్పుడు రామానుజలవారి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇంతటి మహానుభావుల శ్రీపాదముద్రలు తనకి కావాలని కోరుకున్నది ఒకసారి వారు శిష్య బృందంతో భిక్షకి వేయించేస్తున్నప్పుడు శ్రీరంగపు రాచవీధులలో వారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ నేలకి వాలి తన చీర కొంగుని నేల మీద పరిచి రామానుజల వారిని వారి పాద కటాక్షించమని అడిగింది ఆమె ఆర్తికి చెలించిపోయినారు రామానుజుల వారు ఆ నడి మీదే చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉండగా రామానుజుల వారికి జయజయధ్వానాలు చేస్తుండగా తన శ్రీపాదాలతో ఆమే పరిచిన వస్త్రపు కొనని సుతారంగా స్పృశించారు మహాభాగ్యం అనుకున్నది అదే పాదముద్ర కింద స్వీకరించింది తిరిగి తన గ్రామానికి ఆమె వెళ్ళిపోయింది అలా ఆనాడు రామానుజుల వారి శ్రీపాద అనుగ్రహాన్ని పొందినటువంటి ఆమె ఇలా ఈనాడు రామానుజుల వారే స్వయంగా తన ఇంటికి తన గృహానికి శిష్య బృందంతో విచ్చేస్తాన్ని బొత్తిగా ఊహించలేదు రాత్రి ఆ దీపపు చిన్న దీపపు వెలుగులో రామాజుల వారిని గుర్తుపెట్టి అమితమైనటువంటి ఆనందాన్ని పొందింది అక్కడే మళ్ళీ ఆయన త్రిదండాన్ని ఏర్పాటు చేసుకున్నారట ఇంకా పడమటిగా ప్రయాణం చేశారు మిథిలా అనే ఒక ఊరు వచ్చింది ఆ ఊళ్ళో వారికి వైదిక విషయాల్లో కానీ అనుష్ఠానంలో కానీ బొత్తిగా ఆసక్తి లేదు ఒక విధమైన నాస్తికం అనుకోండి వారినందరినీ తగిన విధంగా తీర్చిదిద్దాలనే కోరికతో రామానుజుల వారు వారికి భాగవత శ్రీపాద తీర్థాన్ని ఏర్పాటు చేశారు విశేషమైన కటాక్షంతో ఇచ్చినటువంటి తీర్థం కనుక ఆ ఊరి ప్రజలందరూ తమకు తెలియకుండానే క్రమంగా రామానుజుల వారి శిష్యులైపోయినారు శాశ్వతంగా అక్కడ ఒక కొలను భాగవత శ్రీపాతీర్థాన్ని కొలంలో భాగవత శ్రీపాతీర్థాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామానికి మిథిలశాలి గ్రామము అని పేరు పెట్టి ముందుకు సాగిపోయినారు రామానుజుల వారు ఈనాడు కూడా మనం మైసూరుకి కొంత దూరంలో మనం ఈ మిథిలశాలి గ్రామాన్ని దర్శించవచ్చును అక్కడే కొలను అక్కడే శ్రీపాద తీర్థం మనందరం కూడా స్వీకరించవచ్చును కూడా క్రమంగా వీరిలా ప్రయాణం చేస్తూ ఆ మిథిలసాల గ్రామానికి కాస్త దూరంలో ఉండే తొండనూరు అనే పట్టణాన్ని చేరుకున్నారు ఊరి బయట తోటలో విడిది చేసి కాలం గడుపుతున్నారు శిష్యులందరూ కూడా ఎంతటి మహానుభావులు ఎంతటి మహానుభావులు అంతటి వారికి ఎలాంటి అవస్థ వచ్చింది అని తల్లడిల్లుతున్నారు రామానుజుల వారి మనస్సు మాత్రం ప్రశాంతంగానే ఉందట పరిశాంతంగా ఉండడం అంటే అయ్యో రంగనాథుడి కైంకర్యం తప్పిపోయింది అనే ఒక కొరత తప్ప మనస్సు అంతకుమించి తల్లడిల్లిపోలేదట సీతమతలిని లంకలో చూస్తాడు ఆంజనేయస్వామి చూసి అనుకుంటాడు ఆయన నాచ్చర్థం క్షుభ్యతే గంగేవ జలదాగమే అంటాడు అంటే అర్థం ఏవడో తెలుసా విశాలమైన గంగానదిలోకి మరికొంత నీరు వచ్చి చేరిన ఆ నది ఎలా కలతపడిపోదో అలాగే రాముడి నుంచి దూరమైనా ఆయన మీదే భారం ఉంచింది కనక అత్యర్థన్న మరీ తలడిల్లిపోలేదు సీతాదేవి అని అంటాడు ఆంజనేయస్వామి అలా అన్నట్టుగా రామానుజుల కూడా రంగడి మీద భారాన్ని వేసి కాలం గడుపుతున్నారు ఆ తొండనూరు అనే పట్టణంలో ఊరి బయట వేయించేసి ఉన్నారు తోటలోను ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు విఠలదేవరాయలు పేరును బట్టే తెలిసిపోయి ఉంటుంది ఆయనకుండే మత విశ్వాసాలు ఎటువంటివోను ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది ఆ కుమార్తెకి ఒక మానసికమైన అస్వస్థత చిరకాలంగా బాధిస్తోంది నయం చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు ఫలితం దక్కలేదు రామానుజుల వారు ప్రతిరోజు కూడా రామానుజుల వారికి మరి భిక్ష నడవాలి కదా వారుగా ప్రయత్నం చేయడం కదా ఇదివరకటి అనుభవాన్ని అందుకని రామానుజుల వారి శిష్యులే ప్రతిరోజు నగరంలో భిక్షాటన చేసేవారు ఆ పదార్థాలనే రామాంజుల వారి వద్దకు తీసుకువచ్చేవారు అదే ఆ తోటలో వారందరికీ ఆహారంగా ఉండేదంతే తోటేమిటి బయట ఉండేటువంటి ఒక ఉద్యానవనం అన్నమాట అంతే ప్రత్యేకించి ఒక తోటలో అంటే ఆ తోట యజమాని ఊరుకుంటాడా ఆ ప్రాంతంలో కాలాన్ని గడుపుతున్నారంటే అజ్ఞాతంగాను ఒకనాడు ఆ శిష్యులలో ఒకరు రాజగృహానికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగారు ఆ విఠల దేవరాయలు స్వయంగా భిక్ష వచ్చింది భిక్ష వేస్తూ నా కుమార్తెని ఆశీర్వదించండి అని అడిగింది లోకంలో సాధారణమే కదూ ఎవరైనా కాస్తంత తనకి దానాలు ధర్మాలు చేస్తున్నప్పుడు తమ కుటుంబానికి సౌఖ్యం కలగాలని కోరుకుంటారు అలాగే ఈ విఠలదేవరాయల భార్య కూడా వీళ్ళకి భిక్షిస్తూ నా కుమార్తెని ఆశీర్వదించండి అన్నారు వీరు ఏమైందమ్మా అని అడిగారు విషయం తెలుసుకున్నారు వెంటనే ఏమన్నారో తెలుసా అమ్మా రాణిగారు మా గురువర్యులు కూడా వచ్చారు ఊరి బయట తోటలో ఉన్నారు ఇదివరకు ఇలాంటి ఒక వ్యాధిని కాంచీపురంలో నయం చేశారు కాంచీపుర రాచకుమార్ రాచకుమార్తెకి నయం చేశారు అని చెప్పగానే ఆ రాజదంపతులు ఆశ కదూ ఎవరు ఎవరు ఎవరు తమ కుమార్తెని బాగు చేస్తారా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ ఈ భోగట్ట తెలియగానే ఇంకా ఆగలేకపోయినారు అప్పటికప్పుడు గబగబా వచ్చి రాజగు వారిని ఆశ్రయించారు ప్రార్థించారు ఆయన అంగీకరించారు పట్టణంలో ప్రవేశించారు రాజ అంతపురంలో ప్రవేశించారు రాజకుమార్తె దగ్గరికి వెళ్ళారు ఆశీర్వదించారు అంతే నయం అయిపోయింది ఆమె వ్యాధి ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి అంతే తిరిగి మంచి రోజులు వచ్చేసినట్టే విఠల దేవరాయలు కృతజ్ఞతతో కూడిన భక్తితో రామానుజుల వారిని సకల విధుల సత్కారాలు చేశాడు అంతేనా ఇక మీ నేను స్వీకరిస్తానండి అని అన్నాడు ఆయన సరే అన్నారు రామానుజుల వారు లోకంలో ఉన్నవారందరినీ కూడా పరమపదానికి యోగ్యత కలిగేటట్టుగా చేయడమే కదా ఆయన అవతరించినటువంటి ప్రయోజనం అనంతుల వారికి అందుచేత ఆ విఠల ఆయన శిష్యుడిగా స్వీకరించి మంత్రోపదేశం చేసి ఆయనకి విష్ణువర్ధనుడు అని పేరు పెట్టారు ఇంకా అక్కడితోటి రామానుజుల వారికి తోటల్లో పొలాల్లో అడవుల్లో విడుదల చేయవలసిన అవసరం లేకపోయింది మిగిలిన కథని మళ్ళా మనం కొనసాగిద్దాం స్వస్తి